మంచిది దేవు నామానికి స్తోత్రములు మీ అందరికి నా వందనములు మరి మాకు సమయాన్ని ఇచ్చినటువంటి మా శ్రీమానియల్ గారికి ప్రత్యేకమైనటువంటి వందనములు అందరు బాగున్నారా బాగున్నారా రోజు క్రమం తప్పకుండా చర్చికి ఇట్లాగే వస్తున్నారా వస్తున్నారా ఎంతమంది బాబు తీసుకున్నారు ఎంతమంది తీసుకున్నారు మంచిది చిన్న ప్రార్థన చేసుకొని దేవుని మాట్లాడి మనం చె అందరు కళ్ళు ముసుకున్నట్టు అయితే ప్రార్థన చేసుకున్నాం పరిశుద్ధుడ ప్రేమ కలిగిందయన జీవాధిపతి జీవము కలిగిందయన ఏసారి నామాన్ని కొందనాలు స్థితులు స్తోత్రాలు ఈ ఉదయకాల సమయంలో ప్రభా ఈ ప్రాంతాన్ని దర్శించేయడానికి నీవు ఇచ్చినటువంటి కుటుంబం బట్టిని కొందనాలు స్థితులు స్తోత్రాలు కొన్ని నిమిషాలు ప్రభా మాటను మేము ప్రభా మరి ధ్యానించుకోకపోగా మీరు ప్రభా నడిపించండి మీరు మాట్లాడండి ప్రతి హృదయాన్ని తాకండి బలపరచండి స్థిరపరచండి వాక్యానుసారంగా నిలబెట్టుకోండి వాక్యానుసారంగా నిలబడే నడవడానికి కూడా ప్రభా మీ కూపం అనుగ్రహించండి సమస్త మీరు తోడుగా ఉండి మీరే ఈ జనాలను ఆకర్షింపజేసుకొని మీ మహిమార్థమై వీరిని జీవించడా మీ కూపం అనుగ్రహించమని ఏసఐ నామంలో అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాం తండ్రి చిన్న కథ చెప్పుకుందాం కథ అంటే అందరికి ఇష్టమేనా అర్థమవుతుంది ఒక వ్యక్తి అతను చేపలు పట్టుకుంటా ఉన్నాడు ఏం పట్టుకుంటున్నాడు చేపలు పట్టుకుంటున్నాడు మనం కూడా ఏదో ఒకటి పట్టుకోవడానికి వెళ్తాం కదా తినడానికి ఆ వ్యక్తి చేపలు పట్టుకోవడానికని వెళ్ళాడు రోజు వెళ్తున్నాడు ఏదో ఒకటి వస్తున్నాడు కానీ ప్రతి దాంట్లో మనం శ్రేష్టమైన బాగున్నా ఎత్తుకుంటాం కదా అతనికి కూడా ఏం జరిగిందంటే రెండు మంచి చేపలు రెండు రోజు ఒక చోటే ఉన్నాయి ఒకే దగ్గర ఉంటున్నాయి ని అవి రోజు దొరకట్లా అవి కాకుండా వేరే దొరుకుతున్నాయి చిన్న చిన్న చేపలు దొరుకుతున్నాయి కానీ పెద్దవి దొరకట్లా ఎట్లన్నా కానీ ఆ చేపలను పట్టాలి ఏదో రకంగా ఆ తీసుకొని రావాలి అని రోజు ప్రయత్నం చేస్తున్నాడు రోజు పిల్లలకి భార్యకి కుటుంబానికి చెప్తా ఉన్నాడు ఏమని ఈరోజు మంచి చేపలు పట్టుకొస్తా ఈరోజు మంచి చేపలు పట్టుకొని వస్తారు మీరేం చేయాలి ఇంట్లో కారం మసాలా అన్ని రెడీ చేసి పెట్టుకోవాలి నేను మంచి తీసుకుని వస్తానని చెప్పిపోతున్నాడు ఈ రెండు చాపలు ఏంటంటే ఒక చాపేము ఏమో ఏసు ప్రభు తెలుసుకున్న చేప ఇంకొక చేపేమో ఏసు ప్రభు అంటే తెలియదు కానీ రెండు రోజు తిరుగుతున్నాయి ఒక దాంట్లోనే తిరుగుతున్నాయి కలిసే ఉంటే ఎటు వెళ్ళినా ఒక చోట తిరుగుతూ ఉంటాయి సరే ఈరోజు ఎట్లన్నా చేపలు పట్టుకోవాలి అని చెప్పి ఆశపడి ఈ చాపలు పట్టి అతను వెళ్ళిపోయాడు వెళ్ళి చేపలను పట్టడం మొదలు పెట్టాడు రెండు చేపలు దొరికినాయి సంతోషపడ్డాడు కాని చేపలకు భయం ఒక చేప ఏముంటుంది ఇట్లన్నా వీడి మనం తినేస్తాడు ఏదో రకంగా బ్రతకాలి ఏదో ఒక రకంగా బ్రతకాలి అని చెప్పి దిగులు పడతా వేదన చెందుతా చాలా భయానికి గురైపోయి ఉంది రెండో చేప అంటుంది ఏమీ పర్వాలేదు నాకు నా దేవుడున్నాడు నేను ఎట్లన్నా కానీ నేను కాపాడబడతా ఎట్లన్నా రక్షించబడతా నేను చనిపోను అని చెప్పి అని చెప్పి ఈ రెండో క్రీస్తుని ఏసు ప్రభుని ఎరిగిన చేప యేసు ఎరగిన చేపతో చెబుతా ఉన్నా ఏం జరిగింది పట్టుకొని ఇంటికి వెళ్ళాడు చేపను మొట్టమొదటి చేపలు చేయాలి బాగు చేసుకోవాలి తినాలి ఏ చేపని చేస్తే బాగుంటుందో అని ఆలోచిస్తూ ఉన్నాడు దీని టైం బాగోలేదు ఏం జరిగిందంటే క్రీస్తుని ఎరగని చేప యేసు ప్రభువుని తెలియని చేప ఏదైతే ఉందో దాన్ని మొట్టమొదట పట్టుకున్నాడు అది ఇంకా భయం అనేది లోనవుతా ఉంది కానీ క్రీస్తుని ఎరిగిన ఈ చేపకి భయం అనేది దేవుడు వస్తాడు ఏదో ఒక రూపాయి వస్తాడు ఏదో ఒక రకంగా అయితే వస్తాడు దేవుడు నన్ను కాపాడుతాడు అని భలే ధైర్యంగా ఉంది ఈ చేప ఏం చేసింది ఫస్ట్ యేసు ప్రభు ఎరగిన చేప కోసేశాడు చట్టిలో వేసాడు ఈ యేసు ప్రభుని ఎరిగిన చేపను చూశారు దాన్ని ఎట్లన్నా మళ్ళీ చక్కగా బాగు చేసుకోవాలని చెప్పి పాశపడుతున్నప్పుడు ఏం జరిగిందని అంటే బాగా ఒక్కసారి వర్షం పడిపోయింది పెద్దగా వాన పడిపోయింది ఇంతలో చిరుకులతో వర్షం పడిపోయి ఈడు తడుస్తున్నాడు భయం వీడికి భయం వీడి ఇంట్లోకి వెళ్ళిపోయాడు ఎక్కడ బోదలే ఆ ఆ చట్టి వరకు మునిగేటట్టు నీళ్లు బట్టి ఇది ఎగిరి నీళ్లలో దూకి బతి హూయ్యా హెలుయ్యా అదే విధంగా దేవుని దగ్గరకు వచ్చినటువంటి మనం దేవుని దగ్గరకు వచ్చి దేవుని మీద విశ్వాసంతో ఉంటే మనం కూడా అదేవిధంగా రక్షించబడతాం ఎందుకంటే మనం ఈరోజు ఏ స్థితిలో ఉన్నావో మనకు తెలుసు మనం కడుపు నిండా తింటున్నావా కంటిన్యూ నిద్రపోతున్నావా లేకపోతే మంచి ఇల్లు కట్టుకున్నావా మంచి డబ్బులు సంపాదించుకున్నావా లేకపోతే ఇంకేదన్నా చేయించుకున్నావా అని చెప్పి ఆశపడతా ఉంటాం కానీ ఒక రోజు వస్తుంది ఆ దినం వచ్చినప్పుడు ఏం జరుగుతుంది చనిపోవాల్సి వస్తుంది దేవుని ఎరగని చేపలాగా చనిపోవాల్సి వస్తుంది ఆ దేవుని ఎరగనిలా చేపలాగా కనుక చనిపోతే మన పరిస్థితి ఏమవుతుంది ఎక్కడికి వెళ్తాం చనిపోయిన తర్వాత మనిషి బతుకున్నాం కాబట్టి బ్రతుకుంటున్నాం కాబట్టి ఏమనుకుంటామంటే ఈరోజు బాగుండాలి రేపు బాగుండాలి నేను బాగుండాలి నా పిల్లలు బాగుండాలి ఇంకా బాగా సంపాదించుకోవాలి అని ఎక్కువగా ఇక్కడెక్కడెక్కడెక్కడ ఆలోచిస్తాం గాని రేపు చనిపోయిన తర్వాత నా పరిస్థితి ఏంటి ఎందుకంటే ఈరోజు ఊరు వదిలి బయటికి వెళ్ళినప్పుడు తిరిగి వస్తాడో లేదో తెలీదు మీరైతే ప్రశాంతంగా ఉండగలుగుతున్నారు కానీ బయట పరిస్థితిని లేవు ఈ సమయంలో ఈ క్రమంలో ఒకవేళ ప్రాణాన్ని గనక కోల్పోతే మనం గనక చనిపోవలసి వస్తే చనిపోయిన తర్వాత మన జీవితం నిత్య నరకంలోకా నిత్యము ఆనందంలో మన తండ్రితో బంగారు వీధుల్లో తిరగడానికి వెళ్ళాలి ఎక్కడికి వెళ్ళాలి ఎట్లా వెళ్ళాలని చెప్పి నిర్ణయించుకోవాలి రెండోది దేవుడి కాపుదాలు ఉంటే రక్షించబడతాం చక్కగా సంతోషంగా ఉంటాం ఇంకోటి ఏం చేయాలి అని అంటే మనం నేర్చుకున్నాం కదా మీరు అందరు బాప్తీసం తీసుకున్నారన్నారు మంచిది సంతోషం మీరు తీసుకుంటే మీరు చేయాల్సిన పని ఏంటంటే దేవుడు మీ పట్ల ఏదో ఒక కార్యం చేసేటట్టుగా మీరు దేవుని పక్షాన నమ్మకంగా ఉండాలి నమ్మకంగా ఉంటూ మీకు తెలిసినటువంటి సత్యం ఏదైతే ఉందో మీరు ఏ విషయాన్ని బట్టి మీరు దేవుని దగ్గరకు వచ్చారో దాన్ని మీరు మీ భర్తలకి మీ భార్యలకి మీరు నేర్పించాలి మీ పిల్లలను కూర్చోబెట్టి నేర్పించాలి ప్రతి రోజు ఉదయం మధ్యాహ్నము సాయంత్రం దేవుళ్ళలో ప్రార్థన చేసుకుంటా ఉండాలి ఈ విధంగా మనకు తెలిసిన దాంట్లో దేవుళ్ళు రోజు రోజుకి రోజు రోజుకి అభివృద్ధి చెందుతూ దేవుళ్ళలో ఉంటూ అక్కడి నుంచి మనం స్థిరపడి మిగతా వాళ్ళకి కూడా చెబుతూ మనం బాగుండాలి మన పిల్లలు బాగుండాలి మన అన్నదమ్ములు బాగుండాలి మన అక్కజల్లెల్లో బాగుండాలి మన గ్రామం బాగుండాలి మన బంధుత్వం మొత్తం బాగుండాలి మన రాష్ట్రం బాగుండాలి అందరం దేవుని దగ్గరికి వెళ్ళినప్పుడు ఇదే ఈడు మాకు తెలిసినోడే ఈడు మాకు తెలిసినోడే సంతోషంగా ఉండాలి ఇక్కడ ఉంటే ఏం చేస్తాం అంటే వాడు మాపా కూడా వాడితో నేను పలకను వీడితో నేను మాట్లాడను అని చెప్పుకుంటాం అక్కడికి ఉండదు సంతోషంగా ఉండదు ఇట్లా ఉండాలి అని అంటే బాగా నమ్మకంగా ఉండాలి దేవుని దగ్గర రావాలి ఎందుకంటే మనం చనిపోయిన స్థితి చనిపోయిన తర్వాత ఎక్కడికి వెళ్ళాలి అనేది దేవుడే మనకి చూపిస్తూ ఉంటాడు మనం రోజు మీరు ప్రార్థనకు వచ్చి ఇట్లాగే మరి రోజు పాస్ గారు ఉన్నా లేకపోయినా మీరైనా రోజుకి పాట పాడుకుంటూ ఒక ప్రార్థన చేసుకుంటూ రోజు ఎక్కువగా దేవుళ్ళు గడపడానికి ప్రయత్నం చేయాలి దేవుడు ఆ విధంగా మనందరినీ మరి నడిపించునుగాక ఆమెను ఎంతమంది ఇష్టపడుతున్నారు ఈ విధంగా ఉండడానికి ఎంతమంది ఇష్టపడుతున్నారు మీకు అర్థమైందా చెప్పుకున్నారు అసలా అర్థమైందా అర్థమైందా ఈ అర్థం మీ పక్కన వాళ్ళకి దేవుడు అంటే ఎవరో తెలియని వాళ్ళు కూడా చెప్తూ ఉందండి మీరు ఏం అర్థం చేసుకుంటారు సరేనా దేవుడు ఆ విధంగా మీ అందరినీ మిమ్మల్ని మమ్మల్ని దీవించి ఆశీర్వదించు గాక